ఇప్పుడు ప్రకృతి విషయంలోకి రండి ఇరవై శ్లోకాల పర్యంతం తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఇరవై ఒకటో శ్లోకానికి అవతారిక వేస్తున్నాడు గ్రంథం చూడండి అంతఃకరణ వృత్తి అవచ్ఛన్న చైతన్య రూప ప్రమాణజన్యం ఎత్ వృత్తి జ్ఞానం తద్గతం ప్రామాణ్యం తత్ స్వత ఏ గృహ్యతేహ ఈ ప్రామాణ్యవాదము మహా జటిలమైనటువంటి ప్రక్రియ ఒక మహా కవి ఉండే ఇట్లా ఆశు అంటారు కదా అంటే ఉన్నట్టుండే కవిత్వం రచన చేస్తాడు పద్యరచన చేస్తాడు ఆశుకవి ఆ కవి చాలా పేరు ప్రఖ్యాతులుగా అంచాడు కీర్తిని పొందాడు ఆయనకు ఒకసారి అనిపించింది ఈ ప్రామాణ్యవాదం అంటే ఏమిటో తెలుసుకోవాలి అని ఆయనకు అనిపించింది అని ఒక గురువు దగ్గరికి వెళ్ళాడు ఆ ప్రామాణ్యవాదం గురించి తెలుసుకుంటున్నాడు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 ఇక మన పూర్వం ఏదైతే కవిత్వం ఉన్నదో గదే రాసుకొని బతుకుదామని మళ్ళీ కవిత్వం రాయడానికి పోతే వానికి ఆ కవిత్వం కూడా రాయ ఎందుకంటే వానికి బుద్ధి అక్కడనే భ్రష్టమైపోయింది మొత్తం ఖర్చు ఆ లోకంలో మామూలుగా అంటారు కదా హంస నడక రాకపాయే కాకి నడక మరిచిపోయే అట్లా అయిపోయింది అతని గతి ఇటు కవిత్వం అటు ప్రామాణ్యవాదం తెలియకుండా పోయింది రెండూ లేవు రెండిట్లా ఉభయతో భ్రష్ట రెండిట్లో చెడిపోయి ఉండేవాడు అప్పుడు అంటాడు నమ ప్రామాణ్యవాద మత్ కవిత్వాపహారిణే ఉపాధిస్తు మహావ్యాధి పక్షత ప్రాణ ఘాతకి అన్నాడు న్యాయశాస్త్రంలో ఉపాధి అనే ఒక శబ్దం వస్తుంది పక్షత అనే ఒక శబ్దం వస్తుంది అందులో ఈ ప్రామాణ్యవాదం కూడా ఒకటి ఉంది ఈ ప్రామాణ్యవాదాన్ని నైయాకులు చెప్తారు వేదాంతులు చెప్తారు పూర్వమీమాంసకులు చెప్తారు అందరు శాస్త్రజ్ఞులు చెప్తారు అయితే ఇది చాలా జటిలమైనటువంటి ప్రక్రియ అది తెలియకుండా అయ్యేసరికి ఆ కవి అంటాడు నమ ప్రామాణ్యవాదవిత్వాపహారిణే ఓ ప్రామాణ్యవాదమా నీకు నమస్కారం ఎటువంటి నీకు నమస్కారం అంటే నా కవిత్వాన్ని హరింపజేసావు నా కవిత్వాన్ని నష్టం చేశావు అటువంటి ప్రామాణ్యవాదానికి నమస్కారం అంటారు ఎందుకంటే ఉభయత భృష్టుడు ఇటు కవిత్వాన్ని మరిసిపోయాడు అటు ప్రామాణ్యవాదం అయితే తెలియకుండా పోయాడు ఉపాధిస్తు మహావ్యాధి ఉపాధి సాధ్య వ్యాపకత్వ సది సాధన వ్యాపకత్వము సామాన్యంగా లక్షణం చేశారు అందులో అనేక భేదాలు ఉన్నాయి అవన్నీ తెలుసుకునేసరికి రోగమే వస్తుంది అంటాడు ఉపాధిస్తు మహావ్యాధి పక్షత ప్రాణ ఘాతకి పక్షతన ఉంటుంది అనుమాన ప్రయోగం చేసేటప్పుడు పక్షము సాధ్యము మరి హేతువు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 భిక్షలు వస్తారని వంట చేసుకోకుండా ఉంటారా గృహస్థులు చెప్పండి ఏం రోజు బిచ్చగల్లే వస్తారు ఇక వాళ్ళకే పెట్టుబడు అవుతుందని వంట చేసుకోకుండా ఉంటారా చెప్పండి ఉపవాసం ఉంటారా పక్షులు వస్తున్నాయి పంటను పాడు చేస్తే ఏం వ్యవసాయదారుడు పంట వేయకుండా ఉంటాడా బాబా అట్లా భయపడి కనుక పంట వేయకుండా ఉంటే మరి మనకందరికీ భోజనం ఎవరు పెట్టాలా అట్లా అందుకని కష్టం ఉందని భయపడకూడదు ధైర్యంగా ముందుకు పోవాలి సాగిపోవాలి సాధన చెయ్యాలి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 అప్రామణ్యం గృహ్యేషం జ్ఞేయం ప్రామాణ్యం అంటే ఇప్పుడు ఇంతవరకు కనుక మనం ఏం తెలుసుకున్నాము అంతఃకరణ వృత్తి అవచ్చన చైతన్య రూప ప్రమాణజన్యం వృత్తి జ్ఞానం ప్రమాణిక లక్షణం చేసుకున్నాము అంతఃకరణ వృత్తి అవచ్చన అంతకన్నా వృత్తి ఎందు ప్రతిఫలిత ఏ చైతన్యం ఉన్నదో దానికి ఏమన్నాము ప్రమాణ చైతన్యం అన్నాము కదా ఆ ప్రమాణ జన్యమైనటువంటి ఏ జ్ఞానం ఉన్నదో అది ప్రమా ప్రమాణం చేత కలిగే జ్ఞానానికి ఏమంటాము ప్రమా జ్ఞానం అంటాం ప్రమా అంటేనే జ్ఞానం ప్రమా అంటే యథార్థ జ్ఞానం అని అర్థం అయితే ఆ ప్రమా జ్ఞానంలో ఆ యథార్థ జ్ఞానంలో ప్రమాత్వము యథార్థత్వము నిర్ణయించడానికి శాస్త్రము పూనుకుంది ఎందుకంటే ప్రమాణం చేత జ్ఞానం కలుగుతుంది కానీ ఈ జ్ఞానము యథార్థమా ఆ యథార్థమా అని నిర్ణయించడానికి ప్రామాణ్యవాదాన్ని స్వీకరించి విచారణ చేయడం జరిగింది అది స్వతోహి గ్రాహ్యం ఆ ప్రమాణజన్య యథార్థ జ్ఞాన రూప ప్రమలోపల ప్రమాత్వము లేదా ప్రామాణ్యము ప్రామాణ్యమన్నా ప్రమాత్వం ఒకటే ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రకారంగా గోవు అన్నప్పుడు గోవత్వం ఉంటుంది ఘటం అన్నప్పుడు ఘటత్వం ఉంటుంది పటం అన్నప్పుడు పటత్వం ఉంటుంది ఇవెందుకు చెప్పాలి స్వామీజీ ఈ త్వాత్వాత్వా ఇదేంది చెప్పాలి అంటే చెప్పాను కదా ఇప్పుడు పశువులు అన్నీ ఉన్నాయి మేకలు పశువులే గోవులు పశువులే గేదెలు పశువులే గుర్రాలు పశువులే కానీ ఆ పశువుల్లో వేరు చేసి ఇది గోవు ఇది గుర్రము ఇది గేదే అని చెప్పడానికి వేరు చేసి చూపేటువంటి ఒక ధర్మం ఉండాలనా లేదా అదే గోవు లోపల గోత్వం అని చెప్తాము మహిషం లోపల మహిషత్వం చెప్తాము అశ్వం లోపల అశ్వత్వం చెప్తాము ఇది ఒక ధర్మం అన్నమాట ఆ ధర్మము భేదకం ఉంటుంది సామాన్య భేదకో విశేష ప్రకార దానికే భేదకం అంటారు అందువల్ల ఇక్కడ ప్రమా అన్నప్పుడు ప్రమాత్వం కూడా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ప్రమ అంటే జ్ఞానం అని చెప్తే కేవలం జ్ఞానం అన్నాం జ్ఞానం అంటే స్మృతి జ్ఞానం ఉన్నది సంశయ జ్ఞానం ఉన్నది బ్రహ్మ జ్ఞానం ఉన్నది ప్రమా జ్ఞానం ఉన్నది పరోక్ష జ్ఞానం ఉన్నది అపరోక్ష జ్ఞానం ఉన్నది పెన్ని జ్ఞానాలనే చెప్పండి జ్ఞానం అని అంటే అన్నిటిలో పోతాయి మరి లక్షణం అది సాధారణమైపోద్ది కానీ ప్రమకు భ్రమకు స్మృతికి వీటన్నిటికీ వేరు చేసి చెప్పాలంటే ఆ ప్రమా జ్ఞానంలో ప్రమాత్వ అనేటువంటి ఒక ధర్మాన్ని స్వీకరించాలి ఆ ప్రమాత్వం ఏదైతే ఉందో అదే ప్రామాణ్యము అయితే ఆ ప్రామాణ్యము అంటే యథార్థత ఈ జ్ఞానం యథార్థమా ఆ యథార్థమా అని చేయాలంటే ఎట్లా చేయాలంటే స్వతో అంటాడు ప్రామాణ్యము స్వతగ గ్రాహ్యం అంటాడు చెప్తాడు సంక్షేపంగా ఈ ప్రామాణ్యత స్వతగ ఉన్నది అంటే అది ఏ జ్ఞాన సామాగ్రుల చేత ఉత్పన్నమైందో ఆ జ్ఞాన సామాగ్రి చేతనే దాని యొక్క ప్రామాణ్యత కూడా గ్రహించబడుతుంది అందుకనే స్వతోగ్రాహ్యం అన్నారు ఇక ఈ స్వతోగ్రాహ్యం ఉన్నదని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు ఇది మీ స్వ కప్పుల కల్పన ఏదో మీ బుద్ధిలో నుంచి తయారు చేసి ఏదో చెప్తున్నారా మాకు అని అంటే అట్లా కాదు నహ అంటే అస్మాకం నో అనే నో అనే శబ్దం ఉంది రెండో పంక్తులో శ్లోకంలో నో అంటే నిషేధ వచనం కాదది ఏమనంటే అస్మశబ్దం యొక్క సృష్టి నహ అంటే అస్మాకం కాబట్టి అస్మాకం అంటే వేదాంతి నేదాంతులైనటువంటి మనకు రాజమార్గ రాజమార్గం ఉన్నది ఏది శృతి శృతియే చెప్తుంది ఈ ప్రామాణ్యము స్వతోగ్రాహ్యం ఉన్నది అని ఆ శృతి మనకు తీగలో చూపెడతాడు గ్రంథకర్త ఇక అప్రమాణ్యం ఏదైతే ఉన్నదో అది పరతోగ్రాహ్యము అంటే వేరే సాధనాల చేత తెలియబడుతుంది అయితే దీని గురించి నేను ఇక్కడ విస్తారంగా చెప్పడానికి పూనుకోలేదు ఎందుకంటే గ్రంథం విస్తారమవుతుంది భయం చేత నేను కేవలం సూచనప్రాయంగా కొద్దిలో సంక్షేపంగా చెప్తున్నాను మీకు విస్తారంగా తెలుసుకునేది శేషం తూ ఆకరస్తాది విచారాత్ ఆకరస్తం ఉన్నటువంటి అంటే ఆకర గ్రంథాల్లో వేదాంత పరిభాష తత్వానుసంధానము మరి భాషా గ్రంథమైతే కృత్తి ప్రభాకరము ఇట్లాంటి గ్రంథాల్లో విస్తారంగా ఉంది విస్తారంగా తెలుసుకోవాలనుకుంటే ఆయా గ్రంథాల్లో చూసుకోదగింది కానీ ఇక్కడ మాత్రం గ్రంథం విస్తారమవుతుందని భయం చేత మీకు రాయడం లేదు సూత్రప్రాయంగా సంక్షేపంగా మీకు చెప్తే ఇక్కడ నామనిర్దేశ రూపంలో ఇట్లా చెప్తూ వెళ్తున్నాను అని అతిదేశం చేశాడు ఇక్కడ మీకు విస్తారంగా కావాలంటే అక్కడ వెళ్ళి తెలుసుకోండి ఇప్పుడు టీక చూడండి ప్రామాణ్యం ఇతి ప్రామాన్యము అని శ్లోకం ఏదైతే ప్రారంభం చేశాడో దాన్ని వ్యాఖ్యానం చేస్తున్నాడు యథా ఏ విధంగా అనభ్యాసదశాయా ప్రథమాత్పం ఎల జ్ఞానం తత్ ప్రమాణం అప్రమాణం వా ఇది ప్రమాణగత అసంభావన ప్రమాణ సంశయ్యతే డు ఒక ఆయనే దాహం వేసింది ఎండలో నడిసిపోతున్నాడు ఆయనకు నీరు కావాలే నీరు కోసము అటు ఇటు చూస్తూ ఉన్నాడు అంతలో కొంత దూరం నందు నీరు కనపడింది ఆహా ఇక్కడ నీరు ఉంది కదా తాగి నేను దప్పిక తీర్చుకుంటాను సీద తీర్చుకుంటాను అని పోయాడు నీళ్ళు తాగాడు అయితే ఎప్పుడైతే ఆయన స్వయంగా వెళ్ళి నీరు త్రాగాడు మరి దప్పిక కూడా తీరింది ఇప్పుడు దూరం నుండి చూసినప్పుడు ఇది జలం అనేటువంటి జ్ఞానం ఏదైతే పూర్వం కలిగి ఉండనో ఆ జ్ఞానము ప్రామాన్యమా అప్రమాన్యమా యథార్థం అంటావా ఆ యథార్థమంటావా తీరా వెళ్ళాడు దగ్గరికి వెళ్ళాడు నీళ్ళు తాగాడు దప్పిక తీరింది అలసట పోయింది అది అర్థక్రియాకార్యత్వం అక్కడ అయ్యింది అంటే అతని యొక్క ఏ ఏదైతే ప్రవృత్తుడు అక్కడ ఆ ప్రవృత్తి సఫలమైంది అందువల్ల అది సంవాది అనబడుతుంది సఫల ప్రవృత్తి జనకం సంవాది అందువల్ల అది యథార్థము అని నిర్ణయించబడుతుంది సఫల ప్రవృత్తి జనకమైంది అయితే ఇంకొక ఆయన చూశాడు దూరం నుంచి ఇది జ్వలం ఉన్నదనే జ్ఞానం అయింది కానీ దగ్గరికి వెళ్ళలేదు ఇప్పుడు ఆ జ్ఞానము ప్రామాణ్యమా అప్రామాణ్యమా యథార్థమా ఆ యథార్థమా ఎందుకనంటే అనభ్యాస దశాయాం ఆయన అక్కడికి వెళ్ళలేదు ఒకసారి రెండుసార్లు పోయి చూసి నీళ్ళు తాగి దప్పిక తీర్చుకుంటే అది యథార్థం అని నిశ్చయం కానీ అతడికి వెళ్ళనే లేదు అనభ్యాసం అంటే అక్కడికి వెళ్ళలేదు అందువల్ల ఇది యథార్థమో అయథార్థమో అనేటువంటి సంశయం కలిగేందుకు అవకాశం ఉంటుంది అదే చెప్పినాడు అనభ్యాస దశాయాం ప్రథమోత్పన్నం యజల జ్ఞానం జల జ్ఞానం ఏదైతే కలిగిందో అనభ్యాస దశలో అంటే అతడు రెండు మూడు సార్లు పోలేదు ఆ జలాన్ని చూడలేదు జలం తాగలేదు ఏం లేదు మొదటి మొట్టమొదటి జ్ఞానం అయింది అటువంటి జ్ఞానంలో ఎప్పుడైతే తన నేత్రాలతో జలాన్ని చూసాడు ఇప్పుడు నేత్రం ప్రమాణం చేత అక్కడ జల జ్ఞానం అయింది ప్రమాణజిన్న జ్ఞానం అయ్యింది కానీ అది యథార్థమా ఆ యథార్థమా ప్రామాణ్యమా అప్రామాణ్యమా అనేటువంటి నిర్ధారణ కాలేదు ఎందుకు అనాభ్యాస దశలో ఉన్నాడు ప్రథమోత్పన్న జ్ఞానం ఉంది అక్కడ అందువల్ల తత్ ప్రమాణం అప్రమాణం వాయితే ఇప్పుడు ఇది ప్రమాణమా అప్రమాణమా అనేటువంటి ప్రమాణగత అసంభావన అనేటువంటి అంటే సంశయము కలిగేందుకు అవకాశం ఉంది దీనికే ప్రమాణ సంశయము అంటారు తథా వేదాంత అద్వితీయ బ్రహ్మని ప్రమాణం నవా ఇది సంశయ స చ ప్రామాణ్య నిశ్చయాత్ అట్లే వేదాంత వాక్యాలు కూడా మహా మహావాక్యాలు ఏవైతే ఉన్నాయో ఇవి బ్రహ్మ ప్రతిపాదకములా లేదా కాదా అనేటువంటి సంశయం కలిగేందుకు అవకాశం ఉంది ప్రాథమిక అవస్థలో ఉన్నటువంటి ముమ్ముక్సు వింటున్నాడు సత్సంగంలో కూర్చున్నాడు మొట్టమొదలే వచ్చి కూర్చున్నాడు తత్వమస్య నువ్వే బ్రహ్మ నువ్వే బ్రహ్మ అక్కడ గురువు చెప్తూ ఉన్నాడు కానీ మరి ఇది నిజమా అబద్ధమా ఇప్పుడు వేదాంత వాక్యాలైతే తత్వం వచ్చే అని చెప్తున్నాయి కానీ ఈ వేదాంత వాక్య రూప ప్రమాణములు ఈ బ్రహ్మాత్మల యొక్క అభేదాన్ని ప్రతిపాదిస్తాయా లేదా భేదాన్ని ప్రతిపాదిస్తాయా అనేటువంటి సందేహం అక్కడ ఉంది ఎందుకనంటే అతడు పునఃపున శ్రవణం చేయలేదు మననం చేయలేదు నిధిధ్యాసం చేయలేదు ప్రాథమిక జ్ఞానం కలిగింది ఇక్కడ కూడా ప్రమాణగత సంశయం కలిగేందుకు అవకాశం ఉంది మరి ఈ సంశయం పోవాలంటే ప్రమాణంలో ఉన్నటువంటి సంశయం తీరాలంటే ప్రామాణ్య నిశ్చయం అయినప్పుడు ఆ సంశయం పోతుంది ప్రామాణ్యం నామ అని చెప్తున్నాడు ప్రామాణ్యం అంటే దేనికంటారు చూడండి తద్వతి తత్ప్రకారకత్వం ప్రామాణ్యం తద్వతి తత్ప్రకారకత్వం చూడు మీ ఎదుటనే వెండి ఉంది రజతం అంటాం రజతం ఉంది అక్కడ అది రజతంలో రజతత్వ ధర్మ విశిష్టమై ఉన్నది ఆ రజతం ఇదేమి స్వామి కొత్త కొత్త శబ్దాలు వాడతారు అన్నారు రజతత్వ ధర్మం అంటారు దానికి వ్యతిరేకముఖంగా చెప్తాను మీకు చూడండి ఒకరికి సుక్తి అందు రజత భ్రాంతి అయింది నదీ తీరమునో లేక సముద్ర తీరముడో పోతూ ఉన్నాడు ఆ ఇసుక తిన్నల ఒక ముత్యపు చిప్ప వెళ్ళకిలా పడి ఉంది అక్కడ మిట్ట మధ్యాహ్నము సూర్యకిరణాలు దాని ఎందుకు పడుతూ ఉన్నాయి ఆ సూర్యకిరణాలు దాని ఎందు పడటంతో ఆ ముత్యపు చిప్ప లోని భాగము వెండి వలే చక్ చక్ చక్ చక్ ఇట్లా మెరుస్తూ ఉంది తల తల మెరుస్తూ ఉంది ఎప్పుడైతే ఆ మెరుపును చూశాడో అక్కడ పోయేటువంటి వ్యక్తి ఓహో ఇక్కడ వెండి ఉంది అని అనుకున్నాడు వెండి అన్నాక లోభం ఉంటుందా లేదా మనిషికి తెచ్చుకుంటే ఓ పదో ఇరవై పులాలు మరి ఆమెకు కరికొత్త కదా అనుకున్నాడు చీర దగ్గరికి వెళ్ళాడు అది చేతిలోకి తీసుకున్నాడు తీసుకునేసరికి చేతికి ఏమొచ్చిందండి వెండి వచ్చిందా చిప్ప వచ్చిందా చిప్ప చేతికి వచ్చిందండి ఏం చిప్ప ముత్యపు చిప్ప అంతకు పూర్వం దూరంగా ఉండి చూసినప్పుడు ఏదైతే వెండి అనేటువంటి జ్ఞానం కలిగిందో ఆ జ్ఞానము ఇది యథార్థమా ఆ యథార్థమా ఇప్పుడు చెప్పండి ఆ యథార్థం భ్రహ్మ జ్ఞానం అంటారు దానికి భ్రాంతి జ్ఞానం అంటారు ఎందుకనంటే వెండి కాని సుక్తియందు వెండి అనేటువంటి బుద్ధి కలిగింది అతస్మిన్ తద్బుద్ధి అది కాని దాని యందు అది అనేటువంటి బుద్ధి దానికి అధ్యాస భ్రాంతి భ్రమ విపర్యాసము అంటారు అంటే ఇప్పుడు రజతత్వము శుక్తియందు లేదు రజతత్వ ధర్మము శుక్తియందు లేదు శుక్తియందు శుక్తిత్వ ధర్మం ఉంటుంది రజతత్వ ధర్మం లేదు అక్కడ అందువల్ల అతద్వతి తత్ప్రకారకమైందడ అతద్వతి అంటే రజతత్వ ధర్మము లేనటువంటి సుక్తి అంగు తద్వతి అంటే రజతత్వ బుద్ధి కలిగింది అంటే వెండి కాని సుక్తి అంగు వెండి అనేటువంటి భ్రాంతి కలిగింది ఇప్పుడు అక్కడ వెండి అనేటువంటి జ్ఞానమైతే అయ్యింది కానీ ఈ జ్ఞానము రజతత్వ ప్రకారక జ్ఞానమా రజతత్వ అవచ్చిన కాదు కదా ఎందుకనంటే అది రజతం లేనే లేదు అక్కడ రజతత్వం ఎలా ఉంటుందండి ఉన్నది శుక్తి ఉన్నది ముత్యపు చుప్ప అక్కడ శుక్తిత్వం ఉన్నది కానీ రజతత్వం లేదు అందుకని అది బ్రహ్మ జ్ఞానం కానీ ఎక్కడనైతే రజతత్వము ఉంటుంది రజతము కూడా ఉంటుంది అది యథార్థ జ్ఞానం అంటారు తద్వతి తత్ప్రకారక జ్ఞానం అర్థమవుతుందా తద్వతి అంటే రజతత్వతి రజత జ్ఞానం అది యథార్థ జ్ఞానం అనబడుతుంది అది బ్రహ్మజ్ఞానం కాదు భ్రాంతి జ్ఞానం కాదు ఎందుకంటే యథార్థమైన రజతం ఉన్నది యథా యథార్థమైనటువంటి వెండి ఉన్నది అక్కడ అటు రజతత్వ విశిష్ట రజతం ఉంది లేదా రజతత్వ ప్రకారక రజతం ఉన్నది అందువల్ల అది యథార్థము దానికే చెప్పినాడు తద్వతి తద్ప్రకారకం తద్వతి అనంటే రజతత్వవతి రజతం రజతత్వ జ్ఞానం అయ్యింది అంటే ఇది యథార్థమే కదా వెండి అందు వెండి జ్ఞానం కలిగింది ఇది యథార్థమే కదా అది అన్నమాట ఇక్కడ ప్రామాణ్యం అంటే అదే చెప్పినాడు ప్రామాణ్యం అంటే ఉన్నది ఉన్నట్టుగా జ్ఞానం అవుట ఒకటి ఉండి మరొక రకంగా జ్ఞానం కలిగితే అది ప్రామాణ్యం కాదు ఉన్నది ఉన్నట్టుగానే జ్ఞానం అయితే వెండి వెండిగానే జ్ఞానం అయితే అది యథార్థ జ్ఞానం తద్వతి తత్ప్రకారక జ్ఞానం అంటే యథార్థ జ్ఞానం ఆ యథార్థ జ్ఞానంలో యథార్థత్వం ఏదైతే ఉందో అదే ప్రామాణ్యం యథార్థ జ్ఞానానికే ప్రమ ఆ ప్రమ ప్రమాత్వం ఉన్నది అంటే ప్రమాత్వ ప్రకారక ప్రమా జ్ఞానమైంది అంటే ఉన్నది ఉన్నట్టు యథార్థ జ్ఞానం అయింది అదే ప్రామాణ్యం అంటారు దానికి ప్రామాణ్యం నామ తద్వతి తత్ప్రకారకత్వం అన్నాడు ఇది ప్రామాణ్యం ఒక లక్షణం చేశాడు ఆ ప్రామాణ్య నిశ్చయం ఎప్పుడవుతుంది తత్ర ప్రామాణ్య నిశ్చయస్తు స్వతహ ఏవా ఈ ప్రామాణ్య నిశ్చయము ఎట్లా కలుగుతుంది అనంటే స్వతహాగానే కలుగుతుంది స్వతహగా అంటే ఎట్లా కలుగుతుంది దాని వల్ల అదే కలుగుతుందా ప్రామాణ్యము స్వతహ అంటే దానికి అదే ప్రామాణ్య నిశ్చయం అవుతుందని అంటే ఆత్మాశ్రయ దోషం వస్తుంది నా భుజాల మీద నేను నడిచొచ్చిన అన్నట్లయితే అందువల్ల మరి ఎట్లా కలుగుతుంది అక్కడ చెప్తున్నాడు త్ర త స్వతస్థం నామ స్వతస్థం అంటే ఏమిటి యావత్ స్వాస్త్రేయ గ్రాహక గ్రాహ్యత్వం అయితే అక్కడ మీరు అధికంగా ఒక శబ్దం కూడా రాసుకోవాలి దోష అభావ సహకృత యావత్ స్వాశ్రయ గ్రాహక గ్రాహ్యత్వం దోష అభావ సహకృత అనేటువంటి ఇంత శబ్దం కూడా గ్రంథకర్త వదిలిపెట్టాడు మీరు రాసుకోండి దోష అభావ సహకృత యావత్ స్వాశ్రయ గ్రాహక గ్రాహ్యత్వం ఇది స్వతస్థం అంటే ఈ విషయంలో మీకు కొంచెం స్పష్టంగా తెలియాలంటే వేదాంత పరిభాష మీరు అభ్యాసం చేశారు కదా ముసల్గాంకారు హిందీ సహితంగా అందులో మూడు వందల నుంచి ఉంది ఇరవై ఇరవై ఇట్లా ఉంది అక్కడ వేదాంత పరిభాషలో అట్లా మూడు వందల పంతొమ్మిది నుంచే ఉంది విషయము ఇప్పుడు మనకు ఈ ప్రస్తుత విషయం ఏదైతే జరుగుతుందో అది మూడు ఉంది యావత్ స్వాశ్రయ గ్రాహక సామగ్రి గ్రాహ్యత్వం స్వతత్వం अनेक लक्षण अट्ले इको अट्ले अंत ये, ये हिंदी मुसलगर चुप्तना स्वत ग्राह्यत् का अर्थ है दोस का अभाव रहते हुए यावत् अंटे समस्त स्वाश्रयिक अंटे प्रमा का ग्रहण करने वाली सामग्री के द्वारा ग्रहण किया अंटे जा శాస్త్రికా అర్థ వృత్తి జ్ఞాన్ ఉస్కా గ్రాహక సాక్షి జ్ఞాన హోతాయి ఉస్కే ద్వారా వృత్తి జ్ఞానకే గ్రహణం కర్తే సమయ వృత్తి జ్ఞాననిష్ట ప్రామాణ్యభి జానా జాతే ఇప్పుడు ఒక ధర్మ జ్ఞానం అయినప్పుడు దానిలో ఉన్న ధర్మం కూడా తెలియబడుతుందా లేదా ఒక వస్తువు ఉన్నదనుకోండి ఒక ఘటం అనుకోండి ఆ ఘటం అది విశేషం ధర్మి అనబడుతుంది అయితే దానిలో ఘటత్వ ధర్మం కూడా ఒకటి ఉంటుంది అది విశేషణం అనబడుతుంది అందుకని ఇప్పుడు అయం ఘట అనేటువంటి జ్ఞానము కేవల విశేష జ్ఞానం కాలే ఘటత్వ ధర్మ విశిష్ట ఘట జ్ఞానమైంది మనకాడ కేవల ఘట జ్ఞానం కాలే ఘటత్వ ధర్మ విశిష్ట ఘట జ్ఞానమైంది ఎందుకంటే ఆ ధర్మాన్ని ఎందుకు చెప్తున్నాము ఇప్పుడు మీరు ఏదైనా సెలబ్రేషన్ల లోపల కార్యక్రమాల లోపల థర్మాకోల్ అని తెస్తారు కదా థర్మాకోల్ అని తెచ్చి దాన్ని ఘటంలాగా తయారు చేసి ఆడ అంటిస్తారు ఒక కలషంలాగా చేసి దాని మీద మామిడాకులు పెట్టినట్టుగా దాని మీద కొబ్బరికాయ పెట్టినట్టుగా దానికి రంగు కూడా ఇస్తారు మీరు దానికి ఏమంటాం ఘటమే అంటాం కదా ఆడ కలషం ఉంది ఆడ ఘటం ఉంది అంటామా లేదా లేదా ఒక పరదపై ఒక తెరపై ఘటం అనేటువంటి బొమ్మను గీశాడు అనుకోండి దానికి కూడా ఏమంటాం ఘటమే అంటామా లేదా మరి ఆ ఘటము నీళ్ళు పోసుకోవడానికి పనికొస్తుందా ధాన్యం పోసుకోవడానికి పనికొస్తుందా చెప్పండి ఆ థర్మకోల్ ఘటం కానీ ఈ పరద మీద గీసినటువంటి ఘటం కానీ దానిలో మనం వ్యవహారం చేయడానికి పనికొస్తుందా చెప్పండి ఎందుకు అంటే అది ఘటం ఉన్నది కానీ ఘటత్వ ధర్మ విశిష్ట ఘటం కాదంటే యథార్థ ఘటం కాదది ఎక్కడైతే ఘటత్వ ధర్మం ఉంటుందో అక్కడనే యథార్థం ఉంటుంది ఆ ధర్మకోల్ కూడా ఘటమే ఉంది పరద మీద కూడా ఘటమే ఉంది కానీ ఘటత్వ ధర్మం లేదు అక్కడ అది ఘటం అని అనుకున్నటా భ్రాంతి అని యథార్థ ఘటంలో ఘటత్వ ధర్మం ఉంటుంది ఆ ఘటత్వ ధర్మము ఉన్నటువంటి ఘటమే యథార్థ ఘటం అయితే ఘటమును తెలుసుకుంటున్నప్పుడు ఘటంతో పాటు ఘటత్వ ధర్మం కూడా తెలియబడుతుంది అట్లా ప్రమాణం చేత జన్యమైనటువంటి ప్రమా జ్ఞానం ఏదైతే ఉందో ఆ ప్రమా జ్ఞానం లోపల ప్రమాత్వ ధర్మం ఉంటుందా లేదా ఉంటుందా లేదా ఉండాలి కాకపోతే జ్ఞానం అనంటే సాధారణమవుతుంది సంశయ జ్ఞానం ఉన్నది స్మృతి జ్ఞానం ఉన్నది బ్రహ్మజ్ఞానం ఉన్నది ప్రమా జ్ఞానం అన్ని జ్ఞానాలే ఉన్నాయి జ్ఞానం సాధారణం కానీ ప్రమ అన్నప్పుడు యథార్థ జ్ఞానం అందులో ప్రమాత్వం ఉంటుంది అయితే ప్రమా జ్ఞానము ఎప్పుడైతే అవుతుందో అందులో ప్రమాత్వము కూడా ఉంటుంది కాబట్టి ప్రమాత్వం కూడా గ్రహించబడుతుంది అయితే ఆ ప్రమా జ్ఞానం ఎవరి చేత తెలియబడుతుంది ఆ వృత్తి జ్ఞానం ఎవరి చేత తెలియబడుతుంది ఇప్పుడు అయం ఘట అనేటువంటి జ్ఞానం అయింది ఈ జ్ఞానము తెలియబడుతుందా లేదా ఘటం ఏ విధంగా తెలియబడుతుందో ఘట జ్ఞానం కూడా తెలియబడుతుందా లేదా మీకు నేను అడుగుతున్నా అయం ఘట అని ఘటాన్ని తెలుసుకున్నారు తెలుసుకున్నప్పుడు ఘటం తెలియబడింది కదా తెలియబడింది ఇప్పుడు ఘటం యొక్క జ్ఞానం అయింది కదా మీకు అయింది ఇప్పుడు ఘట జ్ఞానము అది కూడా తెలియబడుతుందా లేదా మీకు తెలియబడకపోతే ఘట జ్ఞానవానహం అని ఎందుకంటావు నాకు ఘట జ్ఞానం ఉన్నది అంట అంటే ఘట జ్ఞానము కూడా నీకు ఉన్నదని తెలియబడింది కదా అంటే ఘట జ్ఞానం కూడా తెలియబడినట్టే కదా అక్కడ ఏ విధంగా ఘటం తెలియబడిందో ఘట జ్ఞానం కూడా తెలియబడింది అట్లే ఇక్కడ ప్రమా జ్ఞానం వృత్తి జ్ఞానం అది తెలియబడింది అన్నప్పుడు ఆ ప్రమా జ్ఞానంలో ఉన్న ప్రమాత్వము కూడా తెలియబడుతుంది అయితే ఆ ప్రమాజ్ఞానం ఎవరి చేత తెలియబడింది అంటే సాక్షి చేత తెలియబడింది ఘటమేమో చిదాభాసే తెలియబడింది ఆ ఘట జ్ఞానం జ్ఞానం ఏదైతే ఉందో సాక్షి చేత తెలియబడింది ఆ ప్రమా జ్ఞానంలో ఆ జ్ఞానంలో ఏ యథార్థత ఉన్నదో లేదా ప్రమాత్వము లేదా ప్రామాణ్యము అనే ధర్మము కూడా సాక్షి చేతనే తెలియబడుతుంది అందువల్ల స్వతహాయ అన్నాడు దీని యొక్క విశ్లేషణ రేపు తెలుసుకుందాం మళ్ళీ హరి ఓం సత్సత్